ఆహు అసదే అసదే సదే త అసదే వండోది కదా ఇదమగ్ర ఆసీవా దీయ తస్మాత్ అసత సజ్జాయ సత్ అద్వితీయం ప్రాగుత్పత్తేరించేది తస్మాత్ వైశేషి పరికల్పిత సత అం సదు్యతే మృగాదిదృష్టాభ్యంతవరకు వచ్చినట్టు మనము త్రహస్ అంటే వైశేషికులు సామాన్యంగా సత్తను గురించి చెప్తారు వైశేషికులు సామాన్యమైన సత్త అయితే ఈ సత్త గుణము అంటారు ఘటానికి సత్త గుణము అని చెప్తారు సంఘట అని ఉందనుకోండి సంఘట అని ఉన్నప్పుడు అదైతే ఎలాగైతే శ్వేతోఘట తెల్లని ఘటము అంటే రక్తోట తెల్లని ఘటము అన్నప్పుడు ఆ శ్వేత రక్త అనే పదాలు ఎలాగైతే ఘటశబ్దానికి గుణముడుగా ఉన్నాయో సంఘట ఉన్న ఘటము ఉన్న ఘటము ఆ ఉన్నా అనేది ఘటానికి విశేషణంగా చెప్తారు సో ఈ ఉన్నా అనే విశేషణం సకల ద్రవ్యాలకే ఉంటుంది సకల గుణాలకే ఉంటుంది సకల క్రియలకే ఉంటుంది అని ఈ విధంగా దాన్ని సర్వసామాన్యమైన ఒక గుణంగా ఒక విశేషణంగా ఎబ్జెక్టివ్ చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పే సత్ ఇది కాదు అది కార్యకాలంలోనే ఉంటుంది సృష్టికి ముందు ఉండదు ఎందుకంటే వాళ్ళు సృష్టికి ముందు కార్యాన్ని అంగీకరించారు అసత్ కార్యవాదులు సృష్టికి ముందు కార్యం లేదంట కాబట్టి కార్యంలో ఉందన్న సత్త కార్యానికి గుణంగా ఉండే సత్తా కార్యం లేనప్పుడు ఉంటుందండి ఉండదు కార్యం సృష్టికి ముందు లేదు కదా వారి పక్షంలో కాబట్టి కార్యము గుణం సృష్టికి ముందు ఎందుకుంటుంది ఉండదు ఇక్కడ మనం చెప్తున్నది సృష్టికి ముందున్న సత్తు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది వైనాశికులు చెప్పే సత్తు ఇదే అనే మాట సరికాదు తర్వాత వైనాశికులు చెప్పేటువంటి సత్తు దేశకాల పరిచ్ఛిన్నంగా ఉంటుంది లిమిటెడ్ ఇన్ స్పేస్ స్టైమ్ అటువంటి సత్తే వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ దేశకాలంలోకి అతీతమైన సత్తు గురించి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి వైనాశకులు మేము ఏ సత్త చెప్తూ ఉంటామని అలాగేదో ఒక పదమో ఒక వాక్యమో కామన్ ఉన్నంత మాత్రాన మీరు చెప్పే పనే మేము చెప్తున్నామండి మీరు చేసేది మేమే చేస్తున్నాము అలా అనుకోదు అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దానికి అర్ధవైనాశిక పక్షం వీళ్ళు అర్ధవైనాశికులు అంటారు అంతా నాశనమే ముందు లేదు కనుక లేదన్నవాడు పూర్ణ వైనాశికుడు శూన్యవాడు సగం ముందు లేదు కానీ తర్వాత ఉందన్నవాడు అర్ధవైనాశికుడు సో అర్ధవైనాశిక పక్షం అయిన తర్వాత ఇప్పుడు వైనాశిక పక్షాన్ని గురించి అంటున్నారు అందాము త్ర హైతస్ ప్రాగుత్పత్తేర్ వస్తునిరూపణే ఏకే వైనాశిక ఆహు మంత్రంలో ఏముందండి తద్భైక ఆహూ తట్ అంటే సప్తమ విభక్తి తట్ యుక్త విభక్తికం పదం ఆ విభక్తి ప్రత్యయం లోపించింది తట్ అంటే తస్మిన్ అంటే తస్మిన్ అనే త్రశీల్ అనేది సప్తమ విభక్తిలో వస్తుంది ఇప్పుడు అవీభావ చూశారుగా కాబట్టి దాని ఎందు దాని అంటే దేనియందు దీనియందు ఇది అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము ఈ జగత్తు పుట్టుటకు ముందు వస్తువు యొక్క స్థితి ఏమిటి వస్తు నిరూపణే ఉత్పత్తికి ముందు జగత్తు పుట్టుటకు ముందు ఉన్నది వస్తువు అంటే ఉన్నది ఉన్నది ఏమిటి అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదే అంశంలో ఈ నిరూపణానికి సంబంధించి ఏకే ఆహు పద్ధక ఆహు ఏకే అంటే కొందరు ఏకే అంటే కొందరు కొందరు అన్నారు ఎవరి కొందరు వీళ్ళకి వైనాశిక అని శంకరులు అంటున్నారు స్థుతిలో ఉంటే కొందరు అని అన్నారు స్లో ఎవరో అన్నమాట అక్కడ రికార్డ్ అయి ఉన్నది ఆ కొందరు ఎవరంటే వైనాశికులు తర్వాతి కాలంలో ఆ ఉపనిషత్తులో ఉండే బీజాలని తీసుకుని దాన్ని బాగా ముందుకు తీసుకుచ్చి ఒక మతం కింద చేశారు వేదంలో మాట ఒకటి ఉంది అహోరా అఘోరే ఏ భ్యోథ ఘోరే ఏ భ్యో మళ్ళీ ఇంకా అంతా ఘోరమే కానీ లేదు ఒక మాట ఒక మంత్రంలో ఒక మాట ఉంటుంది ఇది పట్టుకునే అఘోరీ మతము మతం ఉంటుంది మీ మతం ఏంటంటే మేము వైదికలో ఉండే మా అఘోరే ఆ మంత్రాన్ని పట్టుకుని ఒక మంత్రం ఒక మతంది అలాగా అలాగే అచల అనే ఒక మాట వస్తుంది అచల అని వస్తుంది మంత్రాల్లో వస్తుంది అచల ఒక ఆయన అచల సిద్ధాంతము అని ఒక మతం పెట్టారు ఆయన పేరు శివరామ దీక్షితులు పదిహేను శతాబ్దంలోనే ఇక్కడ ఉంది శివరామ దీక్షితులు ఈ హ్యాసం ఫాలో అయ్యారు సో నేను ఒకసారి పోచంపల్లి వెళ్లినప్పుడు ఇక్కడ పోచంపల్లి ఉండే పోచెంపల్లి వెళ్లినప్పుడు అక్కడ నాకు వాళ్ళు రిసీవ్ చేసుకుని ఒక ఆశ్రమంలో కూర్చోపెట్టారు ఒక పూట అక్కడ ఉన్నా ఆశ్రమంలో ఈ శివరామ దీక్షితుడు గారి అచల సంప్రదాయానికి ఫాలో అయ్యారు వచ్చిన పనిలో ఒక ఆయన ఉన్నారు హక్కు ఒక ఆయన ఉన్నారు ఆశ్రమం కూడా ఉంది సో ఎక్కడో అచల అనే మాట ఒక నాలుగు అరవై సార్లు వస్తుంది అచలా అన్నది గట్టిగా పట్టుకుని ఆయన హైలైట్ చేశారు అలాగే శూన్యమే తత్వము అని ఇది ఎక్కడ అన్నట్టుగానే ఇక్కడ అసత్స అసత్తు నుంచి సత్తు పుట్టింది సత్తుంటే కార్య జగత్తు ఇది అసత్వంటే శూన్యం నుంచి పుట్టింది అని ఒక వాదం ఉన్నది దీన్ని హైలైట్ చేసిన వాళ్ళు తర్వాతి కాలంలో హైలైట్ చేశారు హైలైట్ చేసి వాళ్లే శూన్యవాదులు వాళ్ళనే వేదాంత శాస్త్రంలో వైనాశికులు అని నిర్దేశిస్తారు వినాశమే వాదం అంతా ఈ జగత్తు లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఉన్నదంతా శూన్యమే హులక్కియే అని చెప్తారు కనుక వాళ్ళకి పెట్టుకున్న పేరు వైనాశికులు అని వాళ్ళ వాళ్ళు తమంత తాము బౌద్ధులమని శూన్యవాదులమని చెప్పుకుంటారు కానీ వేదాంతులు పెట్టిన పేరు వైనాశికులు ఈ ఏకే ఈ కొందరు ఎవరు అంటే వై నాశికులే ఆహుహు వాళ్ళు ఏమని చెప్తారు వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు ఏ ఏ టైంలో చెప్తారో వస్తు నిరూపయంత ఆహుహు వాళ్ళు కూడా సృష్టికి పూర్వముందు ఉన్నది ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేస్తూ ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆహుహు వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే అసదైవ ఇదమగ్ర ఆసీ సదైవ ఇదమగ్రాసీ దానికి ఆపోజిట్ నిజమంటే ఈ జగత్తు అదే సృష్టికి పూర్వంలో అసదేవ ఆశ ఇస్తుంది శూన్యముగా మాత్రమే ఉండను ఈ అసత్ ఏంటి అసత్ అంటే సదభావ మాత్రం ఇప్పుడు సత్ కదా సత్ సత్ సత్ గట అస్తి అన్ని సత్ సత్ సత్ ఈ సత్ అనేది లేకుండా అదే అసత్ అంటే శూన్యము సో సదభావ మాత్రం కేవలము శూన్యం మాత్రమే ఉండేది ప్రాగుత్పత్తే ఇదం జగత్ ఈ శూన్యాన్ని గురించి ఏమైనా కొంచెం చెప్పండి ఆ శూన్యం ఎలా ఉంటుంది దాని గురించి ఇంకా మీరు చెప్పేది ఏమైనా ఉందంటే ఉంది ఏంటి ఏకం ఏవా అద్వితీయం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నా చెయ్యిందనుకోండి ది ది హ్యాండ్ దేర్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పార్ట్ అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు పాట్ ఈజ్ ఇప్పుడు What is not non-existence of path. Not only non-existence of path non-existence of elephant, non-existence of rabbit, non-existence of gold, non-existence of diamond. We don't, know, don't, know, don't, know, don't, so don't have to know unsvene in our life. So if we imagine looking many non-existences on how many non-existences in our life? Infinite non-existences in God. People are having non-existence on how they get or carryingビス a bamboo and любой అసత్వం కూడా అలాగే లెక్క పెడతానా లెక్క పెట్టరా లెక్క పెట్టాలని అనిపిస్తుంది సో ఏమన్నా ఘటాభావానికి పటాభావానికి తేడా ఏమిటండి ఘటాభావం ఉంటే ఘటము లేకుండా పటాభావము అంటే పటము లేకుండా ఇప్పుడు వాడి జేబు ఉంది జేబు ఉంది ఆ జేబులో వంద రూపాయలున్నాయా లేవు వెయ్యి రూపాయలు ఉన్నాయా లేవు పది రూపాయలు తీ లేవు ఈ మూడు అభావానికి తేడా ఏమిటి ఏది తేడా లేవు ఏదైనా భావం అయితే ఏదో ఇది అది అని ఏదో కౌంటు తేడాలు ఇవి వస్తాయి కానీ అభావానికి తేడా ఏమిటండి సో ఇప్పుడు ఎన్టీ పేజెస్ ఉన్నాయి ఒక ఎంటీ పేజీకి ఇంకో ఎంటీ పేజీకి భేదం ఏమిటి భేదమే ఉండదు ప్రింటెడ్ పేజెస్ అయితే దీనికి దానికి భేదం ఉంటుంది కానీ ఎన్టీ పేజెస్కి భేదమే కాబట్టి అభావానికి శూన్యానికి విభాగమే ఉంటుంది శూన్యంలో ఇదో భాగము అదో భాగం ఇది శూన్యం ఇది ఆ శూన్యం అది ఇది నెంబర్ వన్ శూన్యం అది నెంబర్ టూ శూన్యం ఇలా ఏమి ఉండవు శూన్యము శూన్యమే అది ఏకం ఏవా అద్వితీయం అని మళ్ళీ ఏకమేవా అద్వితీయం అనేటువంటి విశేషణాలను బ్రహ్మకి పెట్టే విశేషణాలనే శూన్యానికి కూడా పెట్టారు బ్రహ్మ బ్రహ్మకి శూన్యానికి పోలికలు ఎక్కువ ఎక్స్ట్రీమ్స్ లుక్ ఎలా ఎక్ రెండులో ఈ మూలకు వెళ్ళినప్పుడు ఆ మూలకు కమ్స్ టు స్టేషనరీ కమ్స్ టు స్టాండ్ స్టెరీ అండ్ దెన్ అగైన్ ఎక్సెప్ట్ స్పీ ఆ స్టాండ్ స్టిల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇటువైపు స్టాండ్ స్టిల్ అయిన పొజిషన్ కి అటువైపు స్టాండ్ స్టిల్ అయిన పొజిషన్ కి తేడా ఉండదు రెండు సందర్భాలను ఒకలాగే కనపడుతుంది అదేవిధంగా ఈ సకల జగత్తు ఈ భేదము ఈ నానాత్వమంతా పరబ్రహ్మ పూర్ణతత్వం నుంచి పుట్టిందన్నప్పుడు ఆ పూర్ణతత్వము అది ఇంద్రియాలకి గోచరం కాదు మనస్సుకి గోచరం కాదు అలాగే శూన్యం నుంచి పుట్టిందన్నప్పుడు ఆ శూన్యము రెండు ఒకలాగే ఉంటారు ఎల్లు తేడా ఇట్ పూర్ణ బ్రహ్మన్నా శూన్యమన్నా ఒకలాగే ఉంటారు నిజానికి కొంతమంది ఆ పదప్రయోగాలు కూడా చేశారు అలాగే ఓ మహాత్ముడు ఎవరన్నారంటే నథింగ్ నెస్ అని వాట్ ఈస్ ది రియాలిటీ అని అడిగారు ఆయన అడిగితే ఆయనన్నారు నథింగ్ నేను అనుకున్నాను ఆయన శూన్యవాద ఉంటారని అనుకున్నాను ఎందుకంటే ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే అభావం అసత్ మూలంలో ఉన్నది అని అన్నప్పుడు శూన్యవాది అయి ఉంటారు అని నేను అనుకున్నా కానీ ఆ తర్వాత వారి గ్రంథాలను చదివినప్పుడు ఆయన శూన్యవాది కాదు ఆయన అద్వైతి అని తెలిసింది ఆ పుస్తకం ఎక్కడైతే ఈ అన్నారో ఆ పుస్తకం తీసుకొచ్చి చూసా ఎందుకంటే మరి సందేహం ఒకటి పీడిస్తూ ఉంటుంది కదా ఆ పుస్తకం తీసుకొస్తే అంటారు దిస్ నథింగ్ నెస్ ఇస్ ది బ్రహ్మన్ బ్రహ్మన్ లుక్స్ లైక్ నథింగ్ సో ఇక్కనే బ్రహ్మ బ్రహ్మ ఉన్నదా అని మీరు ఎవరిదైనా అడగండి అంటే ఏమోనండి బ్రహ్మ ఉన్నదో లేదో అంటారు హేతువాదులు ఏమంటారు దేదీయంలో బ్రహ్మ అంటారు బ్రహ్మ సత్యం జగన్మిత్యా అని శంకరులు అంటే విజయవాడలో హేతువాదులు ఒక ఆయన ఏమన్నారంటే బ్రహ్మమిథ్యా జగత్సత్యం అని ఆయన కాబట్టి బ్రహ్మే లేదని అంటారు బ్రహ్మే నథింగ్ నెస్ కుచి నే అని అంటారు కాబట్టి అలా అంటారు బట్ ఇన్ రియాలిటీ ఇది బ్రహ్మ ఈజ్ నాట్ నథింగ్ ్రహ్మ ఈజ్ నాట్ ఏ థింగ్ నెస్ అని చెప్పారు అది చాలా క్లీన్ గా చెప్తుంది దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ థింగ్స్ థింగ్స్ థింగ్స్ అన్ని థింగ్స్ బ్రహ్మ మరో థింగ్ అని మాత్రం నువ్వు దేవుడు మరో వ్యక్తి అని నువ్వు దేవుడు అనదర్ ఎంటిటీ అని నువ్వు అనదర్ ఎంటిటీ అయితే ఈ జగత్తులో ఉండే వివిధ పదార్థాలకి ఉండేటువంటి దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడికి ఎందుకంటే ఈ జనదర్ ఎంటిటీ కనుక ఇప్పుడు ఈ ఈ పుస్తకం ఎండ్ అయిన తర్వాత ఈ సీట్ ఎండ్ అయ్యాక టేబుల్ బిగిరింది అంటే ఈ ట్యాంక్స్ అనేటి బిగన్స్ కాబట్టి దీనికి అంతము ఉన్నది దీనికి ఆది ఉన్నది ఏదండి అండ్ ది ట్యాన్స్ సంథింగ్ ఎల్స్ బిగ్గెన్స్ కాబట్టి ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థము ఆద్యంతములు కలది దేశమునందు కాలంలో కూడా అద్యంతములు గలదు పుట్టిగా మరణము గలదు If God is one more thing, Agyam tamul galavada, galavada ikuttam utakas jivih is padarthal kundhe, dowshaal anna youkoda dehvudu kustha hai. But it is not a thing. It is the reality which includes all the things. And Allah Pratipavana kaisna rakam. Anyway, ikada vaynashik layanta kanta shunyame tattvamo, adhiyya ekamo, adhiyya advitiyamo. Hane vaynashik pakshani shukati koccaswa nila kanta mandhi chakti maravani. తర్వాత సదభావమాత్రం హీ ప్రాగుత్పత్తే తత్వం కల్పయంతి బౌద్ధా తత్వం అంటే ఉన్న వస్తువు యథార్థ వస్తువుకి తత్వం అనిపే సో ఉత్పత్తే ప్రాక్ ఈ జగత్తు పుట్టడానికి ముందు ఇంత కూడా కారణ విచారం ఇప్పుడు కూడా కారణ విచారాన్ని చేయాలి బౌద్ధ సిద్ధాంతం అయ్యేది ఏ సిద్ధాంతం అయ్యేది కారణ విచారం చేస్తూ ఉండాలి కారణ విచారం చేస్తే మనస్సు శుద్ధమవుతుంది ఆ దిగ్గర పిచ్చేట్ మనస్సులోకి వస్తుంది ఎప్పుడు కార్య విచారణ చేసుకున్నామని కార్య విచారం అంటే ఏమిటి మన జీవితంలో ఉండే అంశాలుంటాయి ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందాము అని కొద్దిగా విచారం చేస్తారు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం ఇవాళ భోజనంలో కూర వండుకుందాము అని కొద్దిగా విచారం చేసి వండుకుంటాం స్టాక్ ఏది అమ్మేద్దాము ఏది కొందాము అని విచారం చేస్తారు మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఎక్కడ చేద్దాం ఇప్పుడు పిక్నిక్ ఎక్కడికి వెళ్దాం ఇలా విచారాలు చేస్తూ ఉంటాం దీంట్లో కొంచెం తేడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి ఒకప్పుడు దెబ్బలాడుకుంటారు ఈ పార్టీ గొప్పదా పార్టీ గొప్పదా అంటారు ఇవన్నీ కార్య ఈ కార్య వల్ల ఏమీ ఉపయోగం దానివల్ల అంతా నష్టం మనస్సులో రాగద్వేషాలు బాగా పెరిగిపోతాయి అలా కాకుండా కారణ విచారం చేయను ఒకసారి పుట్టడానికి ముందు ఏముంది అని ఆలోచించండి ఇప్పుడు ఏమి ఏమి ఒరిగింది ఆలోచిస్తే గొప్ప సంస్కారం నిర్మాణం అవుతుంది ఇప్పుడు ఈ కార్య విచారం వల్ల ఏమరిగింది ఫలానా సినిమా బాగుందో బాగులేదా అని మీరు విచారం చేశారనుకోండి ఏమిటి ఉపయోగం దానివల్ల రాగద్వేషాలు పెరగటమే కదా వేరే కారణ విచారం చేసినట్లయితే మనస్సుకి సంసారమున ఆసక్తి తగ్గుతుంది రాగద్వే కారణ విచారంలో రాగద్వేషాలు ఉండవు సృష్టికి పూర్వము అని ఏదో చెప్పామనుకోండి దాంట్లో రాగం లేదు ద్వేషం లేదు నిజానికి రాగద్వేషాలకు అతీతంగా మనస్సు ఎదుగుతుంది కాబట్టి కారణ విచారం అప్పటికి చాలా మంచిది తెలివే అది ప్రాసంగికంగా చెప్పిన మాట సో వీళ్ళు బౌద్ధాహ ఈ శూన్యవాదులు వీళ్ళు బుద్ధుని యొక్క తరువాత వచ్చిన వాళ్లలో వీళ్ళు ఒక తెగ చాలా దురదృష్టం ఏంటంటే మహాత్ములు చెప్పిన దాన్ని ఆయన తరువాతి కాలంలో వాళ్ళు డిస్టార్ట్ చేసేస్తూ ఇది దిస్ ఈస్ ద హిస్టరీ సో ది వన్ లెసన్ దట్ వీ లెర్నింగ్ ఫ్రమ్ హిస్టరీ ఈజ్ దట్ వీ డు లెర్న్ ఫ్రం హిస్టరీ అని వాక్యం శంకరాచార్యులు వచ్చారు శంకరాచార్యులు వచ్చి కొంతకాలం జీవించి వెళ్లిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శంకరాచార్యులు అంటే లోకంలో ఎలా ఉందంటే శంకరాచార్యులు అంటే పరిస్థితి ఎలా ఉందంటే విగ్రహం ఒకటి పెట్టి దానికి అభిషేకం చేయటంతో సరిపడుతున్నారు అది శంకరాచార్యుడి వేడు శంకర జయంతి రాబోతోంది శంకర జయంతి వస్తే ఏం చేస్తారంటే శంకర జయంతి ఉత్సవం చేసి ఎలా ఉంటుందంటే విగ్రహం ఆ శంకరాచార్య విగ్రహం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది ఒక చిన్న దేవాలయంలాగా చేసుకుంటారు గర్భగృహము అన్నీ ఉంటాయి దానికి దాంట్లో ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు అభిషేకము అంటే ఓ మంత్రాలు అవసరం ఉంటాయి ఆ మంత్రాలు రుద్రాధ్యాయ మంత్రాలే సో ఆ మంత్రాలతో అభిషేకం చేస్తారు శంకరాచార్య అష్టోత్తర పూజ అని ఒకటి ఉంది అష్టోత్తర నామావళి అని ఒకటి నామాల్లో ఒక నామం ఏమిటంటే ఈయన పరకాయ ప్రవేశం చేసి శృంగార శాస్త్రాన్ని చదువుకున్నాడు అని చెప్పే నామం కూడా ఒకటి ఈ నామాన్ని మన ఆయన గారు వ్యతిరేకించివారు ఆయన పరకాయ ప్రవేశం చేశారు అనే కథనే పెద్దలు ఎవరో అంగీకరించారు ఇవన్నీ పిచ్చి పిచ్చి కథలు అర్థంపర్థం లేని కథలు ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి కథలు సో నూట నామాలు కావాలి ఏమొస్తుంది నర్మదారమే కమండలంలో పట్టిన కొరకు నమస్కారము ఒక నామం మోసం కాలు సన్యాసం తీసుకున్న కొరకు నమస్కారం ఇంకో ఇలాగా కాశీ జైత్రయాత్ర చేసి ఎవరో ఓడించిన వారికి నమ్మం అని ఇంకో బౌద్ధ సిద్ధాంతాన్ని ఖండించిన వాడికే నామము ఉపనిషత్ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించిన వాడు నామము ప్రకాశ ప్రవేశం చేసిన వాడికే నామము ఆ సందర్భంగా శృంగార శాస్త్రం అధ్యయనం చేసిన వాడికి నామము ఆ తర్వాత ఆ దాని మూలంగా ఈ మొండల మిశ్రుణ్ణి జయించిన వాడిని కొడుతాను అది శుభోత్ర సత్నామ పూజ చేస్తారు భాష్యం చదవడు చెప్పడు చెప్పించ భాష్యం చదవాలంటే కొంచెం ఆ పరిస్థితి వేది కదా ఇస్ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ కదా తీర్చేటం తె ఏదికండి భాష ఈ భాష తర్వాత నేను చూస్తే ఎలా చదువుతాను ధ్యానం డిటెక్టివ్నో అలా చదవటానికి చెప్పండి కొన్ని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పని వాళ్ళు చెప్పిన వాళ్ళు మహాత్ములు ఉంటారు కాబట్టి శంకరాచార్యులు అంటే ఆయన భాష్యాల్లో ఉండే సారాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి అనే దృష్టి లేదు ఈ ఎంటైర్గా శంకరాస్ ఫిలాసఫీ దాన్ని రిచువలైజ్ చేసుకోవాలి సార్ రిచువలైజ్ కన్వర్ట్ చేసుకోవాలి గత భాష్యంలో శంకరుడు నెత్తి నేరు కొట్టుకు చెప్తారు సన్యాసి అనగా సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మ జ్ఞాన నిష్ట అని ఎన్నో సార్లు చెప్తా నేను నాకు మహాత్ములు ఫోన్ చేశారు ఆయన దండి సన్యాసి శృంగేరి సంప్రదాయంలో ఉన్నటువంటి మఠాధిపతి ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా నేను ధర్మపురిలో ఉన్నటువంటి శారదాపీఠానికి నేను మిమ్మల్ని ఒకసారి దర్శిద్దాం అనుకుంటున్నాను అంటే నేను అందామనుకున్నాను ఏ మహాత్మా మీరు పెద్దలు నేనే మిమ్మల్ని దర్శించాలేమో అని అన్నబోయి టెంపరేచర్ చూసి ఎండ యొక్క ఎండ వేడికి మనం మనం వెళ్లలేము అప్పుడు పదకొండవంతా మీరు ఈస్ బియాడ్ నీర్ టు మేక్ ఎనీ ట్రావెల్ అని ఆయన అడిగాను మీ దగ్గర కారు వ్యవస్థ ఉందా అని ఉంది అన్నారు ఆ కారు ఏసీ కూడా ఉందా ఏమో అని అడిగాను ఆయన ఉందన్న మరి మీరే దయచేయండి డైరెక్షన్స్ ఇచ్చాను ఆయన వచ్చాను దండీ స్వామి హాస్యంకి వచ్చారు వెతుక్కుంటూ పాపం మూల నేను మూల సన్యాసం ఉన్నాను ఆయన గల్లా తెలిసిందంటే నేను అడిగాను ఆ మాటే అడిగాను అంటే మీ పుస్తకాలు నా దగ్గరకు వచ్చే చూశాను అని చెప్పారు సరే వచ్చా మీరు శంకర సిద్ధాంతానికి మీరు బాగా సేవ చేస్తున్నారు నేను మీ గ్రంథాల్లో చూశాను మీరు పాఠాలు చెప్తున్నారు అనే సంగతి కూడా నాకు ఎవరో చెప్పారు ఇదేది పాపం వచ్చి చాలా ప్రేమగానే ఆయన కూడా నాకు చెప్పింది ఏంటంటే ఎక్కడా శంకర హాస్యం లేకుండా అయిపోయింది కేవలం శంకరాచార్యుడు విగ్రహం పెట్టి పూజ చేసేసి ఉపన్యాసం చెప్తారు ఏం చెప్తారు ఉపన్యాసం మళ్ళీ మళ్ళీ కథలే సునామినల్ శంకరుడు ఏం చేశాడు ఇక్కడ తిరిగాడు అక్కడ తిరిగాడు వీళ్ళని ఓడించాడు వాళ్ళని ఓడించాడు అది శంకరుడికి శోభం ఇస్తుందా అలా చెప్తూ ఉంటే వీళ్ళని వాళ్ళని ఓడించాడు అంటే అలా ఓడించిన వాడు అది అద్వైతానికి ఆ స్పిరిట్ ని కొంతవరకు డిస్టర్బ్ చేస్తున్నట్టుగా లేదు ఎనీవే సో ఈ విధంగా శంకరాచార్యులదే క్రైస్త్ అంతే క్రైస్త్ కూడా అంతే మీకు మహా నిసర్గదత్త మహారాజు ఏ మాట అన్నారు ఆయన మరణించే ముందు ఏమన్నారంటే ఆయన మరణించి ఆయన జీవించి ఉండగా ఆయన అడిగారు మీరు ఏదైనా ఒక సిస్టమ్ ఒకటి దీని చుట్టూ మీరు చేసిన బోధల్ని ఎంతో వేలాది మంది దేశీయులు వందలాది మంది విదేశీయులు కూడా మీ బోధల్ని ఆస్వాదిస్తున్నారు మీరు చాలా ఫాలోయింగ్ ఉంది మీకు తెలియకుండానే మీకు బోల్డ్ ఫాలోయింగ్ ఉంది వైనాట్ సెటప్ ఎ సిస్టమ్ విల్ ఆల్ డ్యూ మనీ వైనాట్ మేక్ అన్ ఆశ్రమం ఇన్ బాంబే They will give land, they will give money, everything, they will give a foreigner still to us. Oṣṭhame a foreigner, say, Ṭhākhalaṁ manavalli cekrūta rapani. Antāya nannara, I am not going to do any of these things. Anāya nāmaṁ tā. Nenu ī dehaṁ kyaṁ jesaṁ dara vata, nā piramidu vaka aradhaṁ systems vail derna, ne nāskiripo, nāmaṁ maṁ tā. Ipidu Nisargadatta Mahārāja piramidu o devālaya mahaṁ tā katupnā. అంటే అక్కడ ఏదో రాముణ్ణ ఏదో ప్రతిష్ఠిస్తారు ఆయన బొమ్మ పెడతారని నేను అనుకోను ఆయన సమాధి సముద్ర తీరాన్ని ఉంది సో ఆయన అన్నమాట నా దేహత్యాగం తర్వాత నా పేరు మీద అరడగన్ సిస్టమ్స్ పెట్టినా నేను ఆశ్చర్యపడనని అని కాబట్టి ఈ విధంగా బుద్ధిని నేను బుద్ధిని గురించి చెప్పబోయేదంతా బుద్ధిని పేరు మీద ఇప్పుడు నిజానికి రామకృష్ణ పరమహంస తరువాత రామకృష్ణ మిషన్ హ్యాస్ ఎక్వైర్డ్ సర్టన్ క్వాలిటీస్ ఆఫ్ కైట్ అనే ఒక విమర్శ లేకపోలేదు ఉంది ఆ విమర్శ ఉంది ఎవరో చేస్తూ ఉంటారు అటువంటి విమర్శ బుద్ధుడి గురించి స్వామి రంగనాథానంద్ ఏమన్నారంటే బుద్ధిజం ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ టు ది సాల్ట్ ఆఫ్ హిందూ హిందూస్థాన్ బుద్ధిజం షుడ్ బి అండ్ ఇంటర్సనల్ బికాజ్ హిందూ దేశంలో పర్సనల్ రెలిజియన్స్ లేవు ఇక్కడ పర్సనల్ శైవిజం ఉంది వైష్ణవిజం ఉంది శాక్తీయం ఉంది అనేక ఆరాధనా పద్ధతి రిలిజియన్ అంటే ఒక ఆరాధనా పద్దతి పర్సన్ బేస్డ్ రిలీజియన్స్ ఇక్కడ లేవు అబ్రహామిక్ ఫైట్స్ లో పెర్సన్ బేస్డ్ రిలీజియన్స్ క్రైస్ట్ అనే ఒక పర్సన్ మొహమ్మద్ అనే ఒక పర్సన్ బుద్దిజం వాజ్ బోర్న్ ఇన్ ఇండియా కాబట్టి దీనికి ఇండియన్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవర్ నాత్ పర్సన్ బేస్డ్ రిలీజియన్ ఇప్పుడు జైనిజం ఉందనుకోండి ఇట్ ఈస్ అ ఇంటర్సనల్ రిలీజియన్ మహావీరిజం అని అన్నారు దాన్ని మహావీరుడనే మహాత్ముడు దానికి దాంట్లో భాగంగా ఉంటాడు ఆయన గురువు ఆయన బోధించేవాడు కానీ ఇట్ ఈజ్ నాట్ ఎ కర్సన్ బేస్డ్ రిలిజియన్ సో ఇండియన్ ఫిలాసఫీ ఈ ల్యాండ్ లో ఉండే ఫిలాసఫీ లక్షణం ఏంటంటే ఇక్కడ రెలిజియన్స్కి ఇంటర్సనల్ గా ఉంటారు అండ్ బుద్ధాస్ టీచింగ్ కూడా అలాగే ఇట్ ఈస్ ఇంటర్సనల్ రెలిజియన్ బట్ వెరీ అన్ఫార్చునేట్లీ బుద్ధిని తరువాత బికాస్ బికమ్ ఎ పర్సనలైజ్ రిల్గి బుద్ధిజం వచ్చేసింది ఇప్పుడు రాముడు అవతార పురుషుడు రామిజం లేదు మనకి కృష్ణనిజం లేదు బుద్ధిజం ఉంది అది దిస్ ఈజ్ అ డిస్టార్షన్ అని అంటారు రంగనాథ్ వెరీ ట్రూ బుద్ధుడికి ఏం సంబంధం లేదు ఆ డిస్టార్ప్షన్ బుద్ధుడి తరువాతి కాలంలో అంతే శంకరాచార్యులు ఎక్కడా కూడా బుద్ధుడిని ఖండించారు ఎందుకంటే ఏది ఖండించాల్సిందేం బుద్ధుని బోధలు ఉన్నాయి రికార్డెడ్ బోధలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవరి వర్డ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఈజ్ ది సేమ్ వర్డ్స్ ఆయన మాట్లాడిన మాటలే వివిధ భాషల్లోకి ఏదో కొంచెం ఇటు అటుగా అనువాదం చేసి క్లీన్గా మనకు అవైలబుల్గా ఉన్నాయి వాటిలో ఖండించాల్సిందే ఉండదు ఎందుకైతేనే శంకరులు బుద్ధుడి పేరు పెట్టి ఎక్కడా ఎప్పుడూ ఖండించలేదు కానీ బౌద్ధులని మాత్రం ఖండిస్తాం ఎందుకంటే ఆయనకి తెలుసు బుద్ధుడు వేరు బుద్ధిజం వేరు సో అలాగే ఇప్పుడు సాయిబాబా ఉందనుకోండి సిర్డి సాయిబాబా ఉందనుకోండి ఈనాడు సిర్డి సాయిబాబా పేరు మీద ఉన్నటువంటి కల్ట్ ఏదైతే ఉందో ఇది నాకు వివరం తెలియదు బట్ సంహవ్ ఐ గట్ అ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ది సేమ్ యాజ్ వాట్ బట్ మహాత్మా సెడ్ ఆర్ డీడ్ బహుశా సపోజ్ ఆయన ఇప్పుడు సడన్ గా వచ్చినట్లయితే ఆయన ఒక శిర్డి సాయిబాబా టెంపుల్ కు తీసుకెళ్లి ఓ రోజు అట్టేబెడితే ఈ మె నాట్ అప్రూవ్ మెనీ థింగ్స్ ద అని అనిపిస్తుంది కాబట్టి ఈ కల్టిఫికేషన్ అనేది ఉన్నది ఈ బౌద్ధులు వీళ్ళు నాలుగు తెగలు ఎందుకంటే బుద్ధుని చెప్పిన బోధలని ఎవరికి తోచినట్టు వాడు అర్థం చేసుకుని నాకే బుద్ధుని చెప్పింది బాగా తెలుసు అని ఆ విధంగా ప్రవర్తిల్లిన వాళ్ళు వాళ్ళలో ఒకళ్ళు శూన్యవాదులు వాళ్ళు ఏమంటారంటే సృష్టికి పూర్వము జగత్తు తత్వము ఉన్నది ఏంటంటే శూన్యమే తత్వము రియాలిటీ చర్చింది రియాలిటీ మీమాంస లేదా ఇట్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ వాట్ ఈజ్ రియల్ వాట్ ఎవర్ అపియర్స్ ఈజ్ నాట్ రియల్ అని అందరికీ తెలుస్తూనే ఉంటుంది సంథింగ్ ఇస్ అపీర్ ఎగట్ అనేది మన ముందు కనపడతాం అందరికీ సమానంగానే కనపడతాం దాంట్లో ఎవరికి విప్రతిపత్తి లేదు విప్రతిపత్తి అంటే దెబ్బలాట లేదు రియల్ ఏమిటి వాట్ ఈస్ రియల్ అనే చోటే దెబ్బలాట ఇది ఘటమౌనా కాదా అన్న చోట ఎవరు దెబ్బలు గృహదారునికి ఉపనిషత్తుల శంకర్లు అంటారు చోట ఇది ఘటమౌనా కాదా అనే దాంట్లో బౌద్ధులకి వేదాంతులకి దెబ్బలాట లేదన్న ఇది ఘటమే అందరూ ఇది ఘటమనే అంగీకరిస్తారు బట్ వాట్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ దిస్ పాట్ అన్న తోటే దెబ్బలాట్ రియాలిటీ ఆఫ్ ది పాట్ ఈ మృత్ అనే వేదాంతులు చెప్తారు రియాలిటీ ఆఫ్ ది పాట్ ఈ శూన్యం అని వాళ్ళు చెప్తారు లేకపోతే బ్రహ్మ శూన్యం వాట్ ఎవర్ కాబట్టి వాట్ ఎవర్ అపియర్స్ అది దాంట్లో దెబ్బలాటెందుకుంటుంది అటు సంథింగ్ ఈజ్ అపిరింగ్ ఇప్పుడు సినిమా ఉందనుకోలేదు సినిమా బాగుంది బాగులేదు అనేది దెబ్బలాట్ ఉంటుంది కానీ అక్కడ కనపడ్డది ఏది అనే దాంట్లో దెబ్బలాటే ఉంటుంది ఈ బౌద్ధులు ఉన్నారే వీళ్ళలో ఒక తెగవాళ్ళు వీళ్ళు ఏమంటారంటే శూన్యమే తత్వము అని అంటారు శూన్యవాదు దూన్యవాదే ఆయన పుస్తకాలు ఏం చదివాడు చాలా బాగా చెప్తారు ఆయన అల్టిమేట్ గా శూన్యమే తత్వము అని ప్రతిపాదిస్తారు శూన్యవాదే వెరీ ఇంట్రెస్టింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చాలా గొప్ప మహాత్ములు నేను చాలా డిజపాయింట్ అయ్యా ఐ వాంటెడ్ హిమ్ టు బి వెజిటేరియన్ Uh, because I wanted him, and not that I didn't really get to go. I, I wish that he should be a vegetarian. So so, so, but if I didn't say, I had a matanah of the tintarra, I had some kind of manasuchivuk. I had a matanah of the vishagana, but I had a matanah of the vishagana, and I had a matanah of the vishagana. So I had a matanah of the tintarra. I had a matanah of the tintarra, I had a matanah of the tintarra, ఈ హింస అనేది శుకరాము సాధువును పరిత్యాగం చేయాల్సి ఉంటుంది అందులో బుద్ధుడు అంటే అహింస కదండి యుగమాని బుద్ధుడు పేరంతో ఉండటమో హింస చేయటం అన్నది ఇది సంథింగ్ వెరీ అనూసల్ అనివే శూన్యవాది పదవ తర్వాత నతు సత్ప్రతిద్వంద్వీ వస్వంతరమి వాళ్ళు ఈ బౌద్ధుడు ఉత్పత్తి ప్రాత సృష్టికి పూర్వము తద్ అభావమాత్రము అంటే సత్తు లేకుండా అంటే శూన్యము దాన్నే తత్వముగా కల్పిస్తారు వాళ్ళ కల్పన కపోల కల్పన ఏమీ అనుభవం చేతి చెప్పేది కాదు తర్వాత శృతి యొక్క ప్రమాణం వాళ్ళు ఎలాగో అంగీకరించరు అది ప్రమాణ సిద్ధమైనది కాదు కేవలము కల్పన మాత్రమే సకస్సు కల్పయం అన్నారు వాళ్ళు ఇప్పుడు చూడండి ఆ అన్ను రం ఇచ్చి అది అంటే నైయాయికులు ఎలా చెప్తారంటే నైయాయిక సిద్ధాంతం సప్రతిద్వంద్వి అనే దాని మీద ఆనందగిరి టీకాకారుడు బాగా వివరణ ఇచ్చాడు ఇంతకు ముందు చెప్పింది నైయాయిక పక్షం వైశేషిక పక్షం చెప్పాగా ఆ వైశేషిక పక్షానికి దీనికి ఉండే భేదాన్ని చెప్తున్నారు టూ అన్ దిదర్ హ్యాండ్ అంటే వైశేషిక పక్షంలో రెండు తత్వాలను వాళ్ళు అంగీకరిస్తారు సత్ అని రెండు తత్వాలు అని అంగీకరిస్తారు ఎలాగంటే ఇప్పుడు సత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తే సత్ సో ఘటం ఉందనుకోండి ఘటము ఉన్నది అని మీరు తెలుసుకుంటారు అప్పుడు అది ఘటానికి మనము సత్ అని అంటాము సంఘట అని అంటారు ఇది ఒకటి సత్ దీనికి విపరీతం అహత ఉంటుంది అదేమిటి ఘటము లేదు అది అసత్ ఘటం యొక్క అభావం ఈ విధంగా వాళ్ళు అభావంలో కూడా భేదాన్ని అంగీకరిస్తారు నయ్యాయికులు అభావం తత్వం అవ్వాలి తత్వం ఒక ఇంటిటీ అవ్వాలి పదార్థముని వాళ్ళు సప్త పదార్థా ఏడు పదార్థాలు ఉన్నాయన్నారు ఏడు ఏడు అంటే మీకు నై్యాయకుల యొక్క సిద్ధాంతం తెలిస్తే శూన్యవాదు సిద్ధాంతం తెలుస్తుంది ఇక్కడ ఈ ప్రసంగంలో కొంచెం ఈ సిద్ధాంతాలన్నీ వస్తాయి యు హు గోత్రు వాళ్ళు దా ఎనివే సో నైయాయికుల యొక్క సిద్ధాంతం నైయాయికుల నుండి వైశేషకులనండి శిబులకు ఇచ్చద వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే తత్వం ద్విధం రెండు రెండు రకాల తత్వం ఏమిటి సత్ అసత్ సత్ ఉన్నది సో ఈ సత్ ఈ సకల పదార్థముల ఎందు వ్యాపించి ఉన్నది సంఘట సంపట అంతటా ఉంది కదా మరి అలా వ్యాపించి ఉన్నది అసత్ మనకి లోకంలో సంఘట అనుభవం ఎలా వస్తుందో అసంఘట అనే అనుభవం కూడా అలాగే వస్తోంది ఘటము లేదు అనే అనుభవం వస్తోంది ఘటము యొక్క అభావమే మనకు అనుభవం వస్తుంది ఇప్పుడు చెరువు ఉంది నీళ్లు తాగుదాం అనుకుంటాడు చేతిలో పాత్ర లేదు ఇప్పుడు పాత్ర లేదు అనే అభావం అనుభవానికి వస్తుందా లేకపోతే ఏనుగు లేదు అనే అభావం అనుభవానికి వస్తుందా పాత్ర లేదు అనే అభావమే అనుభవానికి వస్తుంది రోడ్డు మీద వెళ్దామంటేనేమో చాలా ఎండగా ఉండే అశ్వము ఉన్నట్లయితే వేగంగా వెళ్ళిపోయింది కూడా అశ్వము లేదు అనే అనుభవ అభావం అనుభవానికి వస్తుంది ఇప్పుడు చెప్పండి పాత్ర లేదు అనే అభావము అశ్వము లేదు అనే అభావము రెండో ఒకటేనా కాదు రెండు వేరు వేరుగా అనుభవానికి వస్తుంది కదండి రెండో ఒకటేలా కాబట్టి అభావం అనేకము ఎలాగైతే భావం అనేకము ఘటం వేరు గుర్రం వేరు ఏనుగు వేరు అలాగే ఈ అస్థి అస్థి అనేది భావం వేరు వేరో అభావం కూడా వేరు వేరు కాబట్టి సత్ అసత్ రెండు తత్వాలు ఉన్నాయి ఈ అభావం నాలుగు రకాలు అంటే మనకి అనుభవానికి వచ్చే అభావాలన్నింటినీ కూడా నాలుగు రకాల కింద జస్ట ఒకటి అత్యంత భావము రెండు అన్యోన్యాభావము మూడు ప్రాగభావము నాలుగు ప్రధ్వాంసాభావము నాలుగు రకాలు ఎనిమిది గృహదార్మికుల్లో వస్తుంది సమాచారం అంతా గత భాష్యంలో ఈ నాలుగు రకాల అభావాల గురించి వాళ్ళు చెప్తారు అదంతా కూడా శంకరాచార్యులు తునా తుణకుల కింద ఖండిస్తారు గృహధార్మిక భాష్యంలో మీద అవుతుండే ఆ పుస్తకం ఒకటి కొన్ని రేపు వెళ్ళిండే వాటిని చదవండి మీ కానీ చదివితే బుర్రెక్తుందేమో చూడండి సో ఆ వీళ్ళు నై్యాయుకులు వైశేషికులు సతత్వం ద్విధం ఇది కదా వాళ్ళ వాళ్ళ సింబల్ ఇది ఇది కాదు ఈ ఈ సింబల్ ఉన్న వాళ్ళు పూర్వకాలంలో ద్వైతులకు ఉంటుంది సింబలు ఆధునిక కాలంలో ఎవరికి ఉండేదో తెలుసా ఇప్పుడు లేరాయారు పోయారు ఎవరు యాసర్ అరాఫత్ ఆయన యాసర్ ఇలా పెట్టితే నిద్రలు వేసేవాడు ఎక్కడికి వెళ్ళినా విమానంలో ఎక్కేపుడు ఇలా పెట్టి వెళ్లేవాడు దిగేప్పుడు ఇలా పెట్టి యాసర్ అదే సార్ ఆయన్ని ఆయన్ని ఇజ్రైల్ వాళ్ళు ఇక్కడి నుంచి బహిష్కారం చేసినప్పుడు విక్టరీ అని ఇలాగే చూపించేవాడు జైల్లో పెట్టినప్పుడు ఇలాగ అనేవాడు ఈ నిష్కాసనం పోసేసినప్పుడు ఇలాగ అనేవాడు ఆయన ఉండి బిల్డింగ్ పడగొచ్చినప్పుడు ఎప్పుడు ఇలాగే అన్నాం అంతే ఓడిపోవడమే అలవాటు ఓడిపోయినప్పుడు అలా ఇలా అంటూ ఉన్నాడు రెండు వందల సార్లు ఓడిపోయాడు అనుకోండి రెండు వందల సార్లు ఇలాంటి శాస్త్ర రాశ ఏదో నేను చూసింది ఏదో చెప్పారు మీకు ఇలాంటిది ఇంకొకటి ఉంది కిషరా ఎప్పుడారా ఇలాంటిది ఒక మహాత్ముల యొక్క జ్ఞానం ముద్ర ఇది ఇది ముద్ర ఇది కాదు ఇలాంటి ముద్ర కల్పిత ముద్ర ఈ ముద్ర ఎక్కడా లేదు స్థితిలో ఎక్కడా లేదు శాస్త్రంలో ఎక్కడా లేదు వీళ్ళు కల్పించారు ఇలాంటి ముద్రలు ఈ ద్వైతవాదులు ఉన్నారా శ్లోకం కూడా స్వతంత్రం అస్వతంత్రంచ ధం తత్వమిష్యతే స్వతంత్రో భగవాన్ విష్ణు ఇంకెదో ఉండదు జీవ స్వతంత్ర అనేది శ్లోకం ఇది మహాప్రమాణం ఇది తత్వం రెండు రకాలు స్వతంత్రమో అస్వతంత్రము భగవాన్ విష్ణు మిగతా మనమందరం కూడా అస్వతంత్రులు ఈ అస్వతంత్రుల్లో నేను మీకందరికీ గురువునే మీరు నా ద్వారా ఆ విష్ణు దగ్గరికి వెళ్ళచ్చు హేస్తారు ఇంకా ఉంటుంది సో మధ్య మధ్యవర్తి మీడియేటర్ ఎనీవే సో తత్వం జీవిస్తుంది ఇది నైయాయికుల గోళ ఈ వైశేషూన్యవాదులు ఏమంటారంటే తత్వం ఒక్కటే నాటి జీవితం ఏటా ఒక్కటే ఏంటి శూన్యం వేదాంతులు ఏమంటారు తత్వం ఒక్కటే రెండు కాదు ఏటా తత్వం ఏంటి సట్ అది అంత తేడా కానీ ఒక్కటండంలో ఇద్దరు ఒకటి వల్ల అందరం ఏదో ఒకంటారు కూడా స ప్రతిద్వందీ ఇప్పుడు దీని అభావాన్ని వాళ్ళు ప్రతిద్వీ అనే పదంతో వాడతారు ఘటానికి ప్రతిద్వంద్వ ఏమిటండి ఘట అభావం ఏమంటే డబ్బు ఉన్నదా డబ్బు ఉన్నది దానికి ప్రతిద్వంద్విటి లేదు సో పుస్తకమునకు ప్రతిద్వంద్వ ఏమిటి పుస్తక అభావము ఘటానికి ప్రతిద్వట అభావము ఇప్పుడు అర్థమైంది కదా ఇంకో పదం ఉన్నది ప్రతిద్వీ అనే లో ఇంకో పదం ఉన్నది ప్రతియోగి యోగంటే యోగం అదేం కాదు ప్రతియోగి ప్రతిద్వందే అని అర్థం ఇప్పుడు చెప్పండి నాకు ఘటానికి ప్రతియోగేమిటి ఘట అభావం ఘటాభావం అవునండి ఘటానికి ప్రతి ఘటాభావం పటానికి ప్రతియోగి పటాభావం ఘట అభావానికి ప్రతియోగం ఏమిటి ఘటం త్వాలు ఘటమో తత్వం ఘట ప్రతియోగి ఇంకోతత్వం లేకపోతే ఘటాభావమో తత్వం ఘటాభావ ప్రతియోగి ఇంకోతత్వం ఘటాభావ ప్రతియోగి అంటే ఘటహానత్వం ఈ విధంగా ద్విధం తత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తే టూ ఆన్ ది అదర్ ఈ వైనాశికులు ఒక తత్వాన్ని అంగీకరిస్తారు కాబట్టి స ప్రతిద్వందీ సత్తుకి ప్రతియోగం ఏమిటవుతుంది సదభావం అది ఇంకొక తత్వం సత్వక తత్వం సదభావం ఇంకో తత్వం అలాంటి ఆ రెండు తత్వాలు వస్తవంతరం రెండు రియాలిటీస్ వాళ్ళు ఒప్పుకోవచ్చు దానికి ఉదాహరణ యథా సచ్చా సది గృహ్యమాణం యథాభూతం తద్విపరీతం తత్వం నైయాయిక అది అంటే సత్ అసత్ రెండు ఇది నైయాయికుల పదం నైయాయికుల మతం నైయాయికుల మతం చెప్పి అటువంటి నైయాయిక మతాన్ని వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తున్నాస్తున్నాను నైయాయికులు ఏం చేస్తారు సత్ అసత్ రెండు తత్వాలు ఏంటి రెండు తత్వాలు యథాభూతం గృహ్యమానం అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు తెలుసుకుంటారు అది సత్ తద్పరీతం అసత్ అది ఇంకో తత్వం రెండు తత్వాలు ఇది నై్యాయికా అని నైయాయికులు చెప్తారు ఆ విధంగా యథా నైయాయికాహ త ఈ శూన్యవాదులు రెండు తత్వాలని ఒప్పుకోరు శూన్యం ఒక్కటే ఉంది అని వాళ్ళు చెప్తారు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం మనం పరిగణించిన శిష్కరించినాం కదా ఇప్పుడు పరిశీలిస్తున్నాం తద్ధైక ఆహు అసదేవ ఇదముద్ర ఆసు అసట్ ఒక్కటే ఉన్నది అని ఆ సిద్ధాంతం దీని మీద దీని మీద ఒక ఆశంక అంటే శూన్యవాదుల సిద్ధాంతం మీద శంక ఎందుకంటే శూన్యవాదాన్ని నిరాకరిస్తారు కాబట్టి ఆ శంక ఒకటి అవతరిస్తున్నారు నను సదభావమాత్రం ప్రాగుత్పత్తే చేదభిప్రేతం వైనాశికై కథం ప్రాగుత్పత్తేదమాసీత్ అసదేకమేవాతీయంచేతి కాళ సంబంధ సంఖ్యా సంబంధ అద్వితీయ ఉచ్యతే దీని మీద శంక సిద్ధాంతి చెప్తున్నాడు కావని శూన్యవాదులు ఇలా అంటారు అంటే ఒకడు లేచి శూన్యవాదులు అలా ఎలా చెప్పగలరండి వాళ్ళు చెప్పేది వ్యక్తియుక్తంగా లేదే తేడాగా ఉంది అని అంటున్నాడు ఒకడు మధ్యవర్తి లేచి దాని మీద సిద్ధాంతం ఏమని చెప్పబోతున్నారంటే అవునాయా నువ్వు చెప్పింది కరెక్టే శూన్యవాదం చెప్పింది బాగాలేదు అని చెప్పబోతున్నాడు సో ఏంటంటే ఆ శంక నన్ను ఇప్పుడు ఉత్పత్తికి పూర్వము కేవలము అసత్ అనగా సద్ అభావ మాత్రం సత్వ అసత్తు రెండుంటాయి దాంట్లో ఇది అసత్ కాదు केवलम असत्मात्र अंत शून्य सत् प्रतिद्वंद सत् प्रति का प्रति योगी अंत रुटे प्रतियोग का सत् या अभाव मत शून्य शून्य सदभाव मून्यर्थ शून्य उत्पत्स्त्रा उपि की पूर्व मुंह उ अभिप्रेतम वैनाशिक దైనాశికుల యొక్క అభిప్రాయం ఇది అయ్యే పక్షంలో వాళ్ళు అల్లా చెప్పటం అల్లా కుదురుతుంది అల్లా పొసగుతుంది ఏతుంది ఇదం ఉత్పత్తే ప్రాక్ ఇదం ఆసీట్ ఏకమేవ అద్వితీయం అని చెప్పారు కదా వాళ్ళు ఇది సృష్టికి పూర్వము అసత్ శూన్యముగా మాత్రమే ఉండేది ఆ శూన్యము ఒక్కటి రెండవది లేదు అని చెప్పారు కదా ఇప్పుడు ఆ శూన్యానికి వీళ్ళు అసీత్ చెప్తున్నారు అంటే ఉండెను అచీతంటే ప్యాస్టన్స్ శూన్యానికి కాల సంబంధం ఎలా కుదురుతుందండి నథింగ్ నెస్ కి కాల సంబంధం కాలంతో సంబంధం దేనికి పెడతారు మీరు ఏదో ఉన్నదానికి కాలంతో సంబంధం కానీ ఉన్నదానికో కనబడ్డదానికో ఉందని భ్రమపడ్డదానికో దేనికో కాలంతో సంబంధం ఉంటుంది కానీ శుద్ధ శూన్యానికి కాల సంబంధం ఎలా కుదురుతుంది తర్వాత శూన్యానికి సంఖ్యా సంబంధం మాత్రం ఎలా కుదురుతుంది ఒక్కటే संख्या संबंधन संख्य तो संबंध दे अदरती तरह अद्वितीयत्च शून्य उदाट आपं अरे अद्वितीयन चुपचुनी अंत हुई सदर्भ आुलक्की अद्वितीयत्व आ हुक्की तपम रुडवे अवेट संख्या संबंध ऐकमने संख्या संबंध तरह काल संबंध आशीतनी ఇవి కోదారావు చాలా చక్కటి ఆ శంక ఎందుకంటే శూన్యమే తత్వమైనప్పుడు శూన్యమునందు కాలం యొక్క పరిగణన అసంభవం ఎలా కుదురుతుంది అని శంక మరి ఇలాగా శంక నాకున్నది మరి శూన్యవాడు ఎలా ఎందుకు చెప్పగలి ఎలా చెప్తున్నారో అది ఎలా కుదురుతుంది అని ఒకటి శంక లాభిస్తారు దానికి సిద్ధాంతి సమాధానం చెప్తున్నారు బాధ అవును ఈ శంక బాగానే ఉంది శూన్యవాదులు చేసేటువంటి ఈ వాదము సరికాదు కాబట్టి శూన్యం ఉండేది శూన్యం ఉండేది ఏమిటండి ఉండేది అనే కాల సంబంధం ఎలా పడతావు శూన్యానికి అంటే శూన్యం గురించి ఏమీ చెప్పడం కుదరదు శూన్యం గురించి ఏదైనా చెప్పారనుకోండి ఇంకా శూన్యం ఏమిటి బ్లాక్ ఉందని తెలిసిందా లేదా ఉందని తెలిసింది అయితే ఇంకా శూన్యం కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ప్లేస్ శూన్యము అన్నారనుకోండి శూన్యము అంటే అది మీకు శూన్యం అని ఎలా తెలిసిందో శూన్యం అనేది ఉన్నది అని మీరు ఎలా గుర్తుపట్టారు అంటే దాంట్లోకి మేము కాంతి కిరణాన్ని పంపించాము కాంతి కిరణం పంపిస్తే అక్కడ ఏదైనా ఒక పదార్థం ఉంటే ఆ కాంతి కిరణము రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ అని మనం స్పెక్ట్రమ్ చూసినట్లయితే ఆ రిఫ్లెక్ట్ చేసిన పదార్థం యొక్క ధర్మాలు మనకు తెలుస్తాయి అర్థమైన మీకు ప్రాసెస్ సూర్యు సూర్యుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మార్సు చుట్టూ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఉంది అంటారు ఎలాగేసింది సల్ఫర్ డయాక్సైడ్ ఉందని అక్కడ వీళ్ళు ఏమైనా పట్టుకొచ్చాడే అలాగే లేదు కదా ఇంటి దాకా మార్సుకి మార్సుకి వెళ్లడమే కానీ వెనక్కి వచ్చింది ఏం లేదు ఇంతవరకు సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఉందని వీరికి ఎలా తెలుసు అంటే ఇక్కడి నుంచి ఒక కాంతి కిరణాన్ని ఫోకస్ చేస్తారు అది వెళ్లి కొంత లాస్ అయిపోతుంది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రిఫ్లెక్ట్ అయిన కాంతి కిరణాన్ని స్పెక్ట్రమ్ తీసుకుంటారు ఆ స్పెక్ట్రమ్ లో సల్ఫర్ డయాక్సైడ్ స్పెక్ట్రమ్ అది కోలి ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఆ రకంగా చేస్తారు సో దూరంగా ఉన్న దాన్ని అయినా అలాగే చేస్తారు దగ్గరగా ఇప్పుడు ఎముక లోపల ఏవో ఉంటున్నాయి దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు ఎక్స్రే అంటే ఏంటి ఆ కాంతి కిరణాలను పంపిస్తారు పంపిస్తే ఆ ఎముకలు ఏంటి చేస్తాయంటే రిఫ్లెక్ట్ చేస్తారు మాంసం రిఫ్లెక్ట్ చేయదు ఎముకలు రిఫ్లెక్ట్ చేస్తారు ఆ రిఫ్లెక్ట్ చేసిన దాన్ని క్యాప్చర్ చేస్తారు ఫోటోగ్రాఫర్ అప్పుడు మీకు ఎందుక కనపడుతుంది అదేవిధంగా ఆ స్పెక్ట్రమ్ను క్యాప్చర్ చేస్తే మీకు అక్కడ ఫలానా పదార్థం ఉంది అని తెలిసింది ఇప్పుడు శూన్యములోకి మీరు ఈ పదార్థం ఈ కాంతి కిరణం పంపించారు అక్కడ ఏమీ లేదు అంటే ఏమీ లేదు అని ఎలా చెప్పాయంటే అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి కిరణం ఏదైతే కలదో దానికి పంపించిన కిరణానికి భేదం ఏం లేదు అక్కడికి పంపించిన కిరణాన్ని మళ్ళీ వాపస్ వచ్చేసింది అటువైపుగా వాపస్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఏది రిఫ్లెక్ట్ కాలేదు కనుక అది శూన్యము దీని మీద శంక ఏమిటంటే నువ్వు పంపించిన కిరణం ఆ స్థానంలో ఉందా లేదా